తెలు వేదాంత విద్యార్థులు దానిలో అయితే దాని మీద నిజమైన యథార్థమైన వాస్తవమైన ప్రేమకురా లేదో కొద్దిమంది వస్తారు ఎంపర్వలేడు సుఖ విషయం చెప్తున్నాను సో అలాంటి శ్లోకల్ రోజు ఇవేళ అలాంటి శ్లోకంలో పడ్డాం ఇంకా సత్యమిటంటే సత ఏమిటంటే ఇప్పుడు ఈ ఘటనలు ఈ ఈ పదార్థములు జగత్తులో పదార్థములు ఘటన ఎక్కువ వస్తుందని తెలుసుకునేది ఎవరు నేను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 ఏ చైతన్యం నుంచి పుడుతూ ఉంటుందో నేను ఎక్కడి నుంచో ఒకంచి పుడుతోందా లేదా మీకు నేను అస్తమానం కదా నిద్రలో నేను లేదు ఏమైపోయింది ఎక్కడో చోట విలీనం అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పొద్దునాడు పొద్దున్న పుట్టింది మళ్ళీ తెలివిగా ఉన్న సందర్భంలో కూడా జాగ్రత్త కూడా అప్పుడప్పుడు నేను ఉండదు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు సో ఏమైపోయింది నేను ఎక్కడో చోట విలీనం అయిపోయింది అనమాట మళ్ళీ కనుక మళ్ళీ పైకి వచ్చింది అనమాట కాబట్టి ఈ నేను అనేది మీ యొక్క అంతరాంతరములలోని చైతన్యం నుంచి పైకొస్తూ ఉంటుంది మళ్ళీ ఆ చైతన్యంలోనే విలీనమైపోతూ ఉంటుంది అదిగో ఆ చైతన్యము ఆ స ఆత్మ అంటారు దాన్నే సచిత్ అంటారు ప్రకాశించే తెర అన్నం చూడండి ప్రకాశించే తెర అంటే తెర సత్ ప్రకాశించిత్ సత్ చిత్ సో ఆ సచిత్ ఆత్మ అది సత్యము బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపద ఆత్మా సత్యం జగన్మిథ్య బ్రహ్మ అలాంటి పెట్టండి ఇక్కడ బ్రహ్మానే పదం కదా ఆత్మ కాబట్టి అది ఏ సత్యము కాబట్టి మీ ఆత్మస్వరూపమే సత్యము మీ చేత ఆత్మస్వరూపము యొక్క ప్రకాశములో ప్రకాశిస్తూ అనగా మీ చేత తెలియబడుతూ ఉండే ఈ జగత్తంతా కూడా కనబడుటయే కానీ అది సత్యము కాదు మిథ్యయే ఈ సత్యమైన ఆత్మ కనపడ అది లేకుండా పోయే ప్రసక్తి లేదు ఈ మిథ్యైన జగత్తు ఉండే ప్రసక్తి లేదు నా సతో విద్యతే నా భావో విద్యతే సత ఈ సత్యాన్ని ఈ ఉభయోహ అనయోహో ఈ సత్ అసత్తులకి మధ్యన ఉండేటువంటి ఈ భేదాన్ని చాలా పెద్ద భేదం అది ప్లస్కి మైనస్కి ఎంత భేదమో అంత భేదమో అంతః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 శీతోష్ణాది సహనం యుక్తం యస్మాత్ ఇప్పుడు శీతోష్ణములు వస్తాయి చలి వస్తుంది వేడొస్తుంది మనం చలి వచ్చినప్పుడు అదిగో చలి వచ్చింది చలి చలి చలిని కంగారు పడిపోవడం ఉష్ణం వచ్చినప్పుడు అదిగో ఉష్ణం వచ్చేసింది ఎప్పుడు గడుస్తుందో ఎలా గడుస్తుందో అని కంగారు పడిపోవడం అలాగా సంవత్సరం పొడిగుతా వెదర్ గురించి బెంగపెట్టుకునే భయపడుతోనే జీవించడం అన్నది సందర్భం లేని మాట అలా ఉండకూడదు మనం ఏం చేయాలంటే చలి వచ్చినప్పుడు చక్కగా బుద్ధిమంతులాగా చలిని సహించేయాలి అలాగే వేడి వచ్చినప్పుడు వేడిని సహించేయాలి మీరు ఎయిర్ కండిషనర్ పెట్టుకోద్దని నేను అనలేదు కంప్లైంట్ చేయొద్దంటున్నా కంప్లైంట్ చేస్తే నాకేదో నష్టమని లేకపోతే పక్క వాళ్ళకి నష్టమని కాదు మీకే నష్టం కంప్లైనింగ్ నేచరు తప్పు కంప్లైంట్ ఎవడు చేస్తాడు ఎవడైతే యాక్సెప్ట్ చేయలేడో వాడు కంప్లైంట్ చేస్తాడు మీరు యాక్సెప్ట్ చేయడం మానేసి కంప్లైంట్ చేస్తూ ఉంటే అది జీవితము సరళంగా జీవించే పద్ధతి కాదు ఇప్పుడు కాఫీ ఇచ్చారనుకోండి కంప్లైంట్ కాఫీ అంటే అది ఒక కప్పు ఈవేళ పొద్దున్న ఉన్నట్టు రేపు పొద్దున్న ఉండదు ఆ కాఫీ కూర్చున్నది అది అది అక్షణంగా మారిపోతూ ఉంటుంది ఓవరాల్ మీద ఇది మోరార్లెస్ ఇట్ ఈస్ కాఫీ ఒకప్పుడు ఇది కాఫీయా టీయా తెలియదు ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తుంటే వాడు కాఫీ వాడు వాడు కాఫీ అండు టీ అండు ఈ అంటాడు వాడు వెళ్ళేప్పుడు ఆ చేతిలో అది పెట్టుకుని ఈ ఈ వెళ్తాడు వీరు కాలు వీరు చేయరు అనే సోషల్ సి సోషలిజం సోషలిజం కాఫీ అన్నమాట అది కాఫీ టీయో చెప్పడం కష్టం అది ఇటు హ్యాస్ ది టేస్ట్ అక్కద్దు సో ఆ రకంగా కాబట్టి వచ్చిందల్లా మాట్లాడకుండా బుద్ధిమంతలలో గుడమే కానీ కంప్లైంట్ చేస్తుంటే కాపురాలు నిలబడము వైటల్ ఇటు జాస్ వేస్తే అలాగే వెదర్ గురించి కూడా అలాగే ఊరికేస్తారు కంప్లైంట్ చేయకూడదు మనం ఈ మీడియాలో న్యూస్ పీపుల్ ఉంటారే వాళ్ళు కంప్లైంట్ చేయడమే వాళ్ళ పని వర్షం కురిసినా కంప్లైంట్ వర్షం కురిస్తే చంద్రబాబు నాయుడికి తప్పు వర్షం పడకపోతే చంద్రబాబు నాయుడికి తప్పు ఆ రకంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు నడిపించారు ఇప్పుడు ఇంకొకటి పెడతారు అది నడుచోడు అతను కాబట్టి సో ఎండలు కాస్తే తప్పు ఎండలు కాకపోతే తప్పు ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ ప్రతి కంప్లైంట్ సో అలా ఉండకూడదు సహనం ఎక్సెప్టెన్స్ నేర్చుకోవాలి దానికి కారణం ఏమిటి ఆగమా అని అంతకుముందు హేతువు చూస్తాం ఇప్పుడు ఇంకో హేతు ఈ తశ్చ ఈ కారణం చేత కూడా శీతోష్ణములను చలి వేడే కదండి ఆది శబ్దం ఉంది కదా సుఖదుఖములను శీతోష్ణములు ఉరికే ఉరికే సింపుల్గా చెప్పింది అది సుఖ దుఃఖములు శీతోష్ణ సుఖదుఖాహ సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి సుఖం వచ్చినప్పుడు పట్టలేము ఉత్సాహం పట్టలేము దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ నేలలో కంట కూడా కృంగిపోవటం దుఃఖం వచ్చినా పట్టలేము సుఖం వచ్చినా పట్టలేము అంతటి ఇంటెన్స్ ఇమోషనల్ రెస్పాన్సెస్ అనేవి సుతాము తగదు అది మనిషి ఎప్పటికీ సత్య మార్గంలో వెళ్ళలేడు ఆ పడిపోతూ ఉంటాడు అలా ఉండకూడదు ఈ శీతోష్ణాతలను చేయాలంటే సహనము ఇండ్యూర్ సహించు ఎలా సహించటం అంగీకరించటం ద్వారా సహించు నేను మొత్తం రెండు రోజులుగా పాఠాన్ని మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ చేస్తున్నా అంగీకరించడం ద్వారా అంగీకరించడము లేక స్వీకరించడము సో సాబిత ఒకటి ఉంది ఇలాగా పట్టాం కండువా పట్టాం రెండు వయో చెంగు చెంగు పట్టేమో అంట ఒడి పట్టేమో చెంగు పట్టేమో మీరు అక్షంతం వేసినా సరే బూడి వేసినా సరే యాక్సెప్టమ్ ఎనీథింగ్ యాక్సెప్టమ్ అని అలా ఉళ్ళో వాళ్ళందరికీ చెప్పు కూర్చోకూడదు ప్రచారం చేయమని అర్థం కాదు ఆ రకంగా మీ మనస్సుని దిటవు చేసుకోండి మనస్సులో ఇంటెన్స్ రెస్పాన్సెస్ మీరు ప్రాజెక్ట్ చేయవద్దు ఎందుకంటే వాడు అక్షతలు వేస్తే అక్షతలు మిథ్యాయి బూడిదే వేస్తే ఆ బూడిదే మిథ్యా ఇది తశ్చ ఇది ఇంకో కారణం ఇంతకుముందు అగమాపాయన అని ఒక కారణం చెప్పారు దాన్ని కొంచెం బలంగా చేసుకో ఇది మిథ్య ఇప్పుడు మీకు చూడండి మిథ్యం తెలియాలంటే కొంచెం సూక్ష్మంగా చూడాలి అలా చేసుకోవాలి అప్పుడు మిథ్యం తెలుస్తుంది ఇప్పుడు సభలో మెడలో మాలలు ఉంటారు మెడలో వేసి ఏమిటి ఫలా వారు వారందరి ఇంద్రుడు అండి అని పొగట్టుతలు పొగడతారు సభలో నేననేది ప్రేమతో ఉండే సందర్భాన్ని నేను చెప్పట్లేదు ఇంకే మామూలుగా లోకంలో జరిగే సభల గురించి చెప్తున్నా ఆ సభల్లో చాలా పొగడుతలు పొగడతారు మాలలు వేసిస్తారు పెద్ద పెద్ద మాలలు వేసేస్తారు అదంతా సత్యమైనంటారా మీకు ఏమనిపిస్తుంది అదంతా ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ మేక్ బిలీఫ్ చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా ఎలాగ ఉదేగించేశారండి పాపం ఆయన ఎంతలా ఉద్యేశారు ఆ ఎలక్షన్ రోజు రిజల్ట్ రావడానికి ముందు ఎలా ఉపయోగించేశారా ఆయన్ని నేరాధినాలు పట్టేశారు ఎంత దండలు వేసేసారండి ఎంత దండ అంటే ఒక మనిషి మొయలేడు ఆ దండొకడు ఒకడు తీసుకొచ్చి ఆయన మెడలో వేస్తే ఆయన కింద పడిపోతాడు అధ్యత ఆయన మెడలో వేయకుండా అలా పట్టుకుని నిలబడి ఫోటోగ్రాఫీలు తీసేసి ఇదంతా వాస్తవమేనంటారా అదంతా సత్యమే ఆ పవర్తలు సత్యమేనా ఆ కనపడేదంతా యథార్థమేనా మీకు ఏమనిపిస్తోంది అదంతా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ మేక్ బిలీవ్ అని అనిపించట్లేదు సపోజ్ ఎవడైనా ఈ పొగడతాలన్నీ సత్యము అని అనుకున్నాడు అనుకోండి వాడు మహాభ్రాంతిలో బతుకుతున్నాడు అని అర్థం అవునా కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు అవి పొగడ్తలు ఎలాగే ఉంటాయిలే సమాజం అన్న తర్వాత ఏదో ఉంటుంది అని నేను ఇంతటివాడిని అంతటివాడిని అనుకోడు వాడు త్వం చంద్రహా త్వం ఇంద్రహా అని తాను నేను చంద్రుణ్ణి నేను ఇంద్రుణ్ణి అనుకోడు అలాంటి అది ఒక లోక మర్యాద సభా మర్యాద కోసం అలా రియల్లీ డోంట్ మీన్ ఇట్ అని మనం అర్థం చేసుకుని అలా పైకి చెప్పకూడదు వాళ్ళు అర్థం చేసుకుని మనం కామ్గా ఉంటాం ఈ లోపల ఎవళ్ళో ఏదో అమర్యాద చేసినట్టు ఈ అమర్యాద కూడా ఉరికే ఇట్స్ ఓన్లీ ఒక సబ్జెక్టివ్ థింగ్ ఎలాగంటే అమర్యాద అంటే ఎలా ఉంటుందంటే స్టేజ్ మీద పది కుర్చీలు వేస్తారు పది కుర్చీల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి తొమ్మిదో కుర్చీలో కూర్చోబెడతారు అదే అమర్యాద రెండో కుర్చీలో కూర్చోబెడితే మర్యాద లేకపోతే అందరినీ స్టేజ్ మీద పిలిచేసి వాళ్ళందరినీ పిలిచేసి మిమ్మల్ని పిలవరు మీరు అక్కడ కుర్చీలో కూర్చుని అలా ఉడికిపోతూ ఉంటారు ఉక్రోషంతో నన్ను పిలవలేదు నన్ను పిలవలేదని ఈ లోపల ఎవడో చూసి ఎవడి చెవిలోనే ఆర్గనైజర్ చెవిలో వాడి చెవిలో ఊతాడు అరే ఆయన పిల్లలేద్రబాబు అప్పుడు వెంటనే వాడు అక్కడ ఉండే ప్యూల్ని పిలిచి వాడి చేతన చెక్క కుర్చీ ఒకటి మరి ఇంకా కుర్చీలు లేవు అప్పటికప్పుడు ఏదో చెక్క కూర్చో ఒకటి తెప్పించి ఈ తొమ్మిది కుర్చీలు పక్కన వేయించి అయ్యా మీరు దయచేయండి దాన్ని మీరు కూర్చోబెడతారు మీరు అవమానం ఫీల్ అవుతారు అవునా ఈ అవమానం ఎంతటి వాస్తవం ఉంది దాంట్లో ఏం వాస్తవం దాంట్లో ఏం అవమానం ఉంది అవమానం అనుకుంటే అవమానం కానీ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 మీరు ఇది అవమానం అది సన్మానం అని భావించారనుకోండి అది సన్మానమైనప్పుడు మహోత్సాహంగా ఉంటారు అవమానమైనప్పుడు నీరసపడిపోయి కృందిపోయి మహా దుఃఖాన్ని అనుభవిస్తూ అది గుర్తు వచ్చినప్పుడు అలా బాధపడతారు దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ ఐదుగురు ఆరుగురు ఉంటారు దే బికమ్ పెర్మనెంట్ ఎనిమీస్ టు యూ అరే ఎంటై అయిపోతారు అది తెలివితే సో మీరు చూస్తున్నది సత్యం అని ఇటు అవమానం వచ్చిన సన్మానం వచ్చిన రెండింటినీ కూడా నిబ్బరంగా ఓన్లీ ఆర్గనైజర్స్ వాళ్ళు మాత్రం ఎంతమంది నన్ను ఎత్తిమి పెట్టుకుని మోస్తారు అందరూ పళ్ళకి మూసివాళ్ళు ఎక్కి వాళ్ళు అయితే మోసివాళ్ళే వాళ్ళు ఉంటారు ఏదో వీలు ఉన్న వాళ్ళు పిలిచారు లేని వాళ్ళని లేదు మళ్ళీ పిలిచినప్పుడు మన్ని పిలిచారు ఈవేళ ఇంకోటిని పిలుస్తుంటారు అలా పైకి పొగిడేసి పొగిడేసి పొగిడేసి చంద్రబాబు గారు అలాగే పడిపోయి అస్తమానం అదే దృష్టాంతం చెప్తున్నానని ఆయన అలా తొమ్మిది సంవత్సరాలు పొగిడేశారు ఆయన్ని ఇండియన్ మీడియా అంతా పొగిడే ఎస్ ఒక ఆర్టికల్ రాశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో అతను ఏమైనా రాశాడంటే చంద్రబాబుని తప్పుదారి పట్టించి అతను ఓడిపోవడానికి మీడియా కారణం ఉంది అసలు ఎందుకంటే సమాజంలో పరిస్థితి అతనికి అనుకూలంగా లేనప్పుడు అతను చేసే పాలసీస్లో రూరల్ పీపుల్కి ఒక నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయిపోతున్నా ఆ సత్యం వీళ్ళు కనుక కాముగా ఊరుకునుంటే ఆ సత్యం అతను గ్రహించేవాడు తెలివైనవాడు ఏదో చేసుకునేవాడు కొంతైనా రిట్రీవ్ చేసుకునేవాడు అతన్నేమో మొలవ చెట్టు ఎక్కించేసి ఇంకా నిన్ను మించినవాడు లేడు నువ్వే ఇంద్రుడివి నువ్వే చంద్రుడివి క్లింటన్ డైరెక్ట్గా నీ దగ్గరికే అని ఇల్లాడో ఉంగే కానీ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 కేవలం ఏదో వివిధ తర్క పండితులు మీమాంసా పండితులు కుట్టు జరుగుతుంటారని మీరు అనుకున్నారు అలా కాదు సామాన్య మానవుడికి అవసరం ఎందుకంటే ఫైనల్గా అది మాత్రమే సంసార బంధం నుంచి మనిషిని బయట పాదేస్తుంటాం యస్మాత్ ఎందువల్లనగా నా సతో విద్య భావ అందము నా స విద్యమానసీతో సకారణస్ నీతే నాస్తి భావ భవనం అస్తిత అది శీతము ఉష్ణము శీతోష్ణములు ఈ శీతోష్ణములు ఇవి అసత్ అంటే అవిద్యమానములు అంటే ఉన్నవి కావు చలివేడి అనేవి ఏమీ లేవు అని చూడండి ఆ వాక్యం చూడండి ఎలా ఉండవు ఆ స్టేట్మెంట్ చూడండి ఆ మాట అనాలంటే అంత గుండె డేట ఉన్నవాడు అనగలుగుతాడండి చలివేడి లేదంటున్నాడు వీడు వీడిని తీసుకెళ్ళి ఆ చల్లటి నేలలో పరేసినండిరా వీడికి తెలుసు వస్తుంది అని మీరు అన్నారనుకోండి అప్పుడు ఏమైపోతాడు అలా కాదు అదేమిటో మీకు నేను చెప్తా శీతము ఉష్ణము అనేవి అవిద్యమానస్య అంటే లేవు లేనివి లేనివే లేనిది ఉండడం అనేది జరగదు అసత్త అయినటువంటి శీతోష్ణాదికి భావ నా అస్థి భావ అంటే భవనం భవనం అంటే ఇల్లు కాదు భూ సత్తా భూనే ధాతువు నుంచి భావ వచ్చింది భూనే ధాతువు నుంచే భవనం భూ అంటే సత్తానర్థం అంటే అస్థిత ఉనికి చలి అనేది వేడి అనేది వాస్తవంలో ఏమీ లేవు ఆది శబ్దంచేతను సుఖము దుఃఖము వాస్తవంలో ఏమీ లేవు మీరు అనుక్కుని కల్పించుకున్నదే కానీ వాస్తవంలో సుఖము దుఃఖము అనేవి ఏమీ లేవు ఇప్పుడు నేను దృష్టాంతం చెప్పింది మీకు అర్థమైందా సన్మానము అవమానము అనేవి మీరు అనుకుని కల్పించుకున్నవే కానీ వాస్తవంలో లేవు సుఖము దుఃఖము కూడా అంతే ఎందుకంటే సన్మానించిన సుఖం వచ్చింది అవమానం నుంచి దుఃఖం వచ్చింది ఈ సుఖము వాస్తవంగా ఉంటే మరుక్షణంలో అలా మెరుపచి మాయమైనట్టుగా మాయమైపోతుంది ఉన్నది పోదవు లేనిది రాదు కాబట్టి శీతోష్ణములు వాస్తవంగా లేవు సుఖదుఖములు వాస్తవంగా లేవు సమ్మానావమానములు వాస్తవంగా లేవు ఉన్నట్లు కనబడ్డమే కాబట్టి అది తెలిసేసుకుంటే వాటి మీద వాటి వల్ల మీ మనస్సుపై పడేటువంటి భారము ఉండదు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మీరు ఆత్మస్వరూపం తెలిసి మీరు జీవన్ముక్తులవుతారు అది ప్రణాళిక అయితే మీరు అనొచ్చు శీతోష్ణాది లేదని ఎలా చెప్తారు లేదని ఎలా చెప్తారు శీతోష్ణదేహ విద్య మనస్య ఎలా చెప్తారో చెప్తాను చూడండి ఇప్పుడు మొన్న ఎక్స్పెరిమెంట్ చెప్పాను ఆ ఎక్స్పెరిమెంట్ని బట్టే ఆ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చెప్తాం మీకు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక గ్లాసులో వెండి నీళ్ళు ఒక గ్లాసులో ఐసుగడ్డలు వేసిన చన్నీళ్లు పెట్టాం మధ్యలో మామూలు నీళ్లు పెట్టాం మామూలు రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్లు పెట్టాం ఇప్పుడు ఈ ఈ వేణీళ్ళలో వేలు పెట్టాను చన్నీళ్లలో వేలు పెట్టారు ఇది వేడి ఇది చల్లనా ఈ రెండూ తీసుకొచ్చి దీంట్లో పెట్టారు పెట్టినప్పుడు ఈ వేడి చేతి వేడి తగిలిన వ్రేలుకి ఈ నీళ్లు చల్లగా అనిపిస్తాయి ఈ చన్నీళ్లలో పెట్టిన వ్రేలుకి ఈ నీళ్లు వేడిగా అనిపిస్తాయి ఏమంటే ఇప్పుడు ఎంత ఈ నీళ్లు వేడి నీళ్ళ చన్నీళ్ళ ఏమిటది ఎందుకంటే శీతపుష్ణము అవి పరస్పర విరుద్ధములైనటువంటివి అది అది వేడే అదే చల్ల అని చెప్పకూడదు మీరు పరస్పర విరుద్ధములైనవి కూడా కాబట్టి వేడి నీళ్ళలో వేలు పెట్టి మామూలు నీళ్లలో పెట్టాను ఇప్పుడు ఈ మామూలు నీళ్ళు ఎలా ఉంటాయి చల్లగా ఉంటాయి ఐసుగడ్డలో వేలు పెట్టి మామూలు నీళ్ళలో పెట్టారు ఇప్పుడు ఈ మామూలు నీళ్ళు ఎలా ఉంటాయి వేడిగా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే అవి చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా శేతమా ఉష్ణమా శేతము కాదు ఉష్ణము కాదు సమానమే ఉంటాం తర్వాత అసలు శీతము కాదు ఉష్ణము కాదు అవునా అసత్తి అసత్తుగా తెలుసుకోవడం ఏమిటి శీతము ఉష్ణము శీతము ఉష్ణము అనేవి మీ రెస్పాన్స్ ఆఫ్ ది సెన్సార్గన్స్ సెన్సార్గన్స్ యొక్క రెస్పాన్స్ అది శీతం అనేది అబ్సల్యూట్గా ఏమీ లేదు బయట అలాగే ఉష్ణం అనేది కూడా అబ్సల్యూట్గా ఏమీ లేదు మన సెన్సార్గన్స్ అంటే చర్మము నాకు ఉంటారు ఆ స్పర్శేంద్రియం ఇచ్చే రెస్పాన్స్ అది దానికి శీతము పేరు ఇప్పుడు ఎయిర్ కండిషనర్ ఆన్లో పెడతారు మీరు ఎయిర్ కూలర్ ఎయిర్ కండిషనర్ ఎయిర్ కూలర్ ఇది జస్ట్ కూల్స్ ఎయిర్ ఆ సిస్టమ్ ఏదో ఉంటుంది అది ఎయిర్ను కూల్ చేస్తుంది ఏదో ఏదో ఎఫెక్ట్ ఏదో కారణంగా కూల్ చేస్తుంది జౌ థామ్స్ ఎఫెక్ట్ ఏదో ఉంటారు అది కూల్ చేస్తుంది సో ఇప్పుడు మీరు వేసవ కాలంలో ఎయిర్ కండిషనర్లో రూమ్లోకి వెళ్ళారనుకోండి ఎలా అనిపిస్తుంది మీకు హాయిగా అనిపిస్తుంది శీతకాలంలో వెళ్ళారనుకోండి ఎలా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే అది హాయి ఇబ్బందా ఆ ఎయిర్ కూలర్ హాయి కాదు ఇబ్బంది కాదు మరి ఈ హాయి ఇబ్బంది ఏమిటివి మీ సంసార్థన యొక్క రెస్పాన్స్ మీ మీ సపోజ్ మీ రెస్పాన్స్ ఫర్ సమ్ రీజన్ రివర్స్ అయిందనుకోండి అప్పుడే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రిలేటివ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ తర్వాత ఇంకో దృష్టాంతం చెప్తాను ఇప్పుడు మీరు స్నానం తెల్లవారుసామున కార్తీక మాసం తెల్లవారుజామున స్నానం నదిలో స్నానం ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు తెల్లవారుజాము ఐదుంటికి నది స్నానం చేయడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి మహా చలి చాలా చలిగా ఉంటాయి అవునండి సరే ఎలాగో అతి కష్టమేది అవైనా సరే స్నానం చేయాలి మూడు మునకల వేసరా ఇప్పుడు ఎలా ఉంటాయి చలిగా ఏ ఉండవు అంత భయంకరమైన చలిగా ఏ ఉండవు అందుకే మరి అవి చలిగా ఉన్నట్ట ఏ ఎలా ఉన్నట్టే అప్సల్యూట్గా చలి అని కానీ వేడని కానీ ఏమీ లేదు ఏది అంతకుముందు చలి దీన్ని మేము చిన్నప్పుడు మా అమ్మగారితో పాటుగా నేను కార్తీక మాసం స్నానానికి వెళ్ళేవాడిని మా అమ్మగారు తెల్లవారుసాన్ని ఐదింటికి లేచి కాలువకృష్ణ కార్తీక మాసం స్థానం వెళ్ళేవాడు అలకిల్లాంతరం చీకటి కదా అప్పుడు ఇది ఉండేవి కాదు వీధులంతలో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు గ్రామంలో సో అప్పుడు అలకిల్లాంతరం ఒకటి తర్వాత ఏవో పూజా ద్రవ్యములు ఇవన్నీ బుట్టలో పెట్టుకుని ఆ బుట్ట పట్టుకుని వెళ్ళేవాడిని పాపం వారు ఏం చేసేవారంటే బుట్ట మొయ్యలేక నన్నేమో ఇంకా ఇంకా ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందని దీపావళి చూపిస్తారని ఆ బుట్ట పట్టుకుని వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు మా అమ్మగారు స్నానం చేసి రే స్నానం చేయరా పళ్ళు తోముకున్నావా స్నానం చేయి ఉపనయనం అయ్యి స్నానం చేసి సంధ్యావనం చేసుకోవాలి కానీ అలా ఒడ్డు మీద ఇలా కూర్చుంటావేటి అని కోప్పేవాడు కోప్పటితే నేను నేను చేయను నాకు చలిస్తుంది చలిస్తుంది ఆఖరికి ఎలాగైతేనే మొత్తానికి దిగడం అయ్యేది రెండు సార్లు మూడు సార్లు చెప్పి దిగి ఇంకా ఆ తర్వాత ఎరే చాలు ఈతలు ఇంకా గట్టి ఎక్కరాని మళ్ళీ ఆవిడే కోప్పడేవాడు కాలంలో ఈతలు కొడుతూ ఉండేవాడు ఈతలే వీళ్ళు పూజలు అయ్యి దీపాలు పెట్టుకోడాలో అన్నీ అయ్యేప్పటికి ఇంకా మనం ఈత కొడుతూనే ఉంటాం అదే చాలు రా ఈత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి కాఫీ అది తాగాలి రారాబాబు అని బతిమలాడితే అప్పుడు మళ్ళీ గెట్టి అక్కడ ఇప్పుడు ఎందుకంటే నీళ్లు చలిగా ఉన్నట్టడిగా ఉన్నట్ట నథింగ్ అబ్సల్యూట్ అబౌట్ ఇట్ కాబట్టి శీతము ఉష్ణము అనేవి అవి కేవలము ఎక్స్పీరియన్సెస్ అనుభవములు కాదు ఆ అనుభవాలు మనకి కలిగిట్లా చేసిన చైతన్యం వాస్తవము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 ఆ కాంతిలో కనపడిన డ్యాన్స్ సత్యమా కాంతే సత్యం డ్యాన్స్ కనపడమే కానీ సత్యం కాదు శీతోష్ణములు అనుభవానికి రావడమే కానీ అవి సత్యం కాదు అవి అనుభవానికి రావడంలో ఆ అనుభవానికి వెనుకనుండే చైతన్యం ఏది కలదు అదే సత్యము ఈ విషయాన్ని గుర్తించాలి దాన్ని గుర్తించాననుకోండి అప్పుడు మీకు సహనశక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది శీతోష్ణాల ప్రసక్తి సుఖదుఖముల విషయంలో దీన్ని శీతోష్ణాలకి చెప్తున్నాం ఆది శబ్దం చేతున్న సుఖ దుఃఖాలకి దాన్ని అన్వయం చేయాలి శీతోష్ణాలను అబ్సల్యూట్గా ఎస్టాబ్లిష్ చేయటం అంత తాత్పర్యం కాదు ఇక్కడ అందుకే దృష్టాంతంలో శీతోష్ణ సుఖ దుఃఖద రిలేటివ్ స్టేటస్ ఆఫ్ మైండ్ సెన్సార్గన్స్ మైండ్ యొక్క రెస్పాన్స్ తప్ప మరొకట్లేదు కొంతమంది యోగులు బాగా అభ్యా యోగులంటే బాగా అభ్యాసం చేసిన వాడిని యోగి అంటారు సో చలిని బాగా అభ్యాసం చేసేస్తారు వాళ్ళకి చలిం వేడు చదరగదు ఒకసారి నేను మాంట్రియల్లో వెళ్తున్నాను మైనస్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అవుట్ సైడ్ టెంపరేచర్ కాళ్ళలో కూర్చుంటే రికార్డు చూపిస్తూ ఉంటుంది అవుట్ సైడ్ టెంపరేచర్ మైనస్ ఫార్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఆ టెంపరేచర్లో నెక్కర వేసుకుని బూట్లు ఉన్నాయా ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడంతా స్నో బూట్లు ఉన్నాయి నెక్కర వేసుకున్నాడు ఒకతను భుజం మీద చుక్కా లేదు భుజం మీద ఒక కండువా వేసుకున్నాడు నెత్తిమీటి టోపి పెట్టుకుని నడిచిపెడిపోతున్నాడు అందరూ కార్లో స్లో డౌన్ చేసేసి అలాగే కిటికీ కిటికీ తెరవడానికి ధైర్యం చాలద కిటికీ తెరిస్తే చెంప మీద కొట్టినట్టు ఉంటుంది గాలి మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మీరు ఊహ చేయలేరు ఐ ట మైనస్ మీరు ఒక్క నిమిషం బయట ఉంటే ఫాస్ట్ బయట వచ్చి చచ్చిపోతాడేమో అన్నట్టుగా అయిపోతుంది అతను నడిచి వెళ్ళిపోతున్నాడు మేమందరం అతను అలా వేలమొహం వేసి చూస్తున్నారు అందరూ నేను అలాగే వేలమోహం వేసి చూశాను అలా నడుచుకుంటూ పోతున్నాడు అదే అతని బాడీ గేమీ ఏమిటి రహస్యం ఏమిటి అంటే కొంతకాలం హిమాలయాల్లో అభ్యాసం చేసి తర్వాత మాంట్రియాల్లో వచ్చేది అనమాట అదే సమయం కాబట్టి అది ఆ సహనశక్తిని మీరు ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంది పాసిబుల్ ఇంతకీ శీతోష్ణాల టాపిక్ కాదు ఇది ఓకే శీతోష్ణాలని అన్నారు శ్రీకృష్ణుడు అన్నాడు కాబట్టి మనం అంటున్నాం ఇది సుఖదుఖముల టాపిక్ సుఖమని మీరు ఏదనుకుంటారో అదే అసత్యము దుఃఖం అని మీరు ఏదనుకుంటారో అది కూడా అసత్యం జీవితంలో మనకు అనుభవానికి వస్తూ ఉంటాయండి మనం ఏది సుఖం అనుకున్నామో అది హుళక్ తెలుస్తుందా లేదా మన మన జీవితంలో అనుభవాలే మనం ఏది దుఃఖం అనుకున్నామో అది హుళక్కని తెలుస్తుందా తెలియట్లేదా కాబట్టి ఇప్పుడు హనీమూన్కి వెళ్ళడం మీద శీతోష్ణానికి రాగేది కాదు సకారణ సకారణంతో సహా ఆత్మరత్వం ఇంకా సర్వం తర్వాత నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సంభవతి శంకరలో ఈజ్ అేట్ ఫిజిసిస్ట్ గ్రేట్ సైంటిస్ట్ ఆయన వాక్యాలు చెప్పడంలో ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు ఆయన ఆ లక్ష్యం చూడండి ఆయన అంటారు ఈ శీతోష్ణములు మొదలైన మీరు సకారణంగా కనుక వాటిని నిరూపిస్తే సకారణంగా ఎందుకు వచ్చింది ఈ శీతం ఎలా వచ్చింది ఈ ఉష్ణం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మీరు ఆ మీమాంస చేస్తే ఇప్పటిదాకా నేను చేశాను కదా మీమాంస ఇలాగంటే మీమాంస చేస్తే అవి వస్తువులు కావు అని వస్తు వస్తువు నంభవతి అవి అవి యథార్థాలు కావు దే ఆర్ యువర్ రెస్పాన్సెస్ అంతే అండ్ షార్ట్లివ్డ్ రెస్పాన్సెస్సే తప్పించి అవి యథార్థములు కావు వెరీ షార్ట్ లివ్డ్ రెస్పాన్సెస్ ఇప్పుడు మీరు మీకు మూడు బాగుంది పొద్దున్నే పొద్దున్న పది గంటలకు మూడు బాగుంది రెండింటికి మూడు బావులేదు ఇప్పుడు ఏది ఏ మూడు సత్యం రెండు మిత్యాయి ఈ బావున మూడు మిత్యాయి ఆ బావులేని మూడు మిత్యా ఈ మూడ్స్ ఏ చైతన్యంలో తెలిసేయో ఏ తెలివిలో తెలిసేయో ఆ తెలివి సత్యం ఈ మూడ్స్ మాత్రం మిచ్చే రెండు మితాయి సముద్రంలో మంచి అందమైన కిరటాలు ఆ తర్వాత కొత్తసేపటికి గాలి విపరీతంగా వేసేసి బ్రేకర్స్ తుఫాను టైంలో వస్తే బ్రేకర్స్ అని అలా విరిగి పడుతూ ఉంటే ద్దరగా వచ్చేస్తూ ఉంటుంది అవి వచ్చాయి ఈ రెండింటిలో ఏది సత్యం రెండూ సత్యం కాదు మీరు సత్యం కాబట్టి జీవితంలో కూడా సుఖానుభవము సత్యం కాదు దుఃఖానుభవము సత్యం కాదు కానీ ఈ రెండు అనుభవాలని సంభవము చేసిన అంటే అవి పాసిబుల్ అయ్యేట్లా చేసినటువంటి ఏ చైతన్య శక్తి కలదో అది ఏ సత్యం కాబట్టి ఇంట్లో ప్రమాదం ఏంటంటే మీరు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నంతసేపు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 వికారము సత్యం కాదు దానికి దృష్టాంతం చెప్తున్నారు అది వికార్యం వ్యభిచరతి వికారం ఎందుకు సత్యం కాదు తెలుసిన వికారము వ్యభిచరిస్తుంది వ్యభిచరించడము అంటే ఉంటుంది మళ్ళీ పోతుంది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు హీరో హీరోయిన్ కలిసి మహానందంగా డాన్స్ చేస్తున్నారు సినిమా తీరం సో అంతా ఆనందమే ఈ లోపల విలం వచ్చి హీరోయిన్ కిడ్నాప్ చేస్తున్నారు విలన్ అంటే వాడు అదే కదా హీరో హీరోయిన్ పాట పాడేస్తుంటే అడ్డు తగిలి వాడి పేరు వీళ్ళకి డెఫినేషన్ అది సో వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేస్తే అక్కడ అంత దుఃఖమే అంత టెన్షను దుఃఖము ఇప్పుడు అంతకుముందు ఉన్న శృంగారము అంటే ఆ పాట ఆ శోభ అది ఏమైంది వ్యభిచారతి అది లేకుండా పోయింది ఉందని లేకుండా పోయింది హీరోలో వీళ్ళని కిడ్నాప్ చేస్తారు కదా కిడ్నాప్ చేసే పని ఇదైనా నిలబడుతుందా ఈ వికారమైనా ఉంటుంది ఇది స్థిరంగా ఉండదు హీరో వెళ్ళి వెళ్ళాలని చెత కొట్టేసి ఆ హీరోయిన్ తీసుకు వస్తాడు తీసుకు తక్కువ మళ్ళీ డ్యాన్స్ చేసేస్తాడు వసలు అంటే పార్క్ ఏదో ఒక ఆ పార్క్లో మళ్ళీ డ్యాన్స్ పడుతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఆ వికారం సత్యమా ఈ వికారం సత్యమా ఈ రెండూ సత్యం కాదు మరి ఏమిటంటే సత్యం ప్రకాశించే తెర సత్యము ఎందువల్ల దాంట్లో ఏ వికారములు ఉండవు ప్రకాశించే తెరలో ఏ వికారాలు ఉండవు ఇప్పుడు సినిమా తెర మీద వర్షం కురిసేస్తూ ఉంటుంది హోరు వర్షం కురిసేస్తూ ఉంటుంది అవునండి ఇప్పుడు తెర తడిచిపోతుందా తడిసిపోతుందా సినిమా తెర మీద మంటలు ఉంటాయి ఆ మంటలకి తెర కాలిపోతుందా కాలిపోతుంది ఎందుకని తెర మీద ఏ వికారములు ఉండవు వికారం అంటే మారిపోతూ ఉంటుంది అదే హేతు ఇంకా వేరే రీజన్ అక్కర్లేదు అది అసత్యమో అదే హేతు దీనికి దృష్టాంతం ఇప్పుడు నిజమైన వేదాంతంలో వచ్చినట్టు యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృద్వ్యతిరేక అనుపలబ్ధే అసత్ ఇది వేదాంతులకి మంచి ప్రియమైన టాపిక్ వేదాంతులకి పంచభక్ష్య ప్రమాణాలతో భోజనం పెడితే ఎంత ఆనందం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ వాక్యం వల్ల ఘట ఘటము అసత్ ఘటము అసత్తు సరే చెప్పారు కదా ఘటము సత్తా అసత్త మీరు మామూలుగా లోకంలో ఎవరన్నా అడగండి ఈ ఘటముకుండా ఇది సత్తు అసత్తు డెఫినేషన్ చెప్పి ఇది సత్ అసత్తే ఏం చెప్తారు సత్ చెప్తారు సత్ ఘట ఉంది కదండి ఉన్నదాన్ని పడుతున్నా అసత్ అంటే ఇవినా ఇవి ఈ మధ్యనే కొంచెం మధ్య గత వయసు పెరిగి కొద్ది కొంచెం ఒకప్పుడు ఉన్నంత తెలివితేటల్ ఒకప్పుడు బాగా చదివిన అయి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో ఏదైనా కొంచెం తేడా చేసి ఏదైనా ఎవరికైనా డాక్టర్ చూపిస్తే మంచిది అని అనుకుంటారు లోపల ఎందుకంటే ఘటము అసత్ సంస్థానం అంటే రూపం సంస్థాన శబ్దానికి రూపము అని అర్థం ఆకారం సో ఘటము మొదలైన ఆకారములు ఉన్నాయే అవి అసత్ ఆది శబ్దం చేత దీన్ని తీసుకోవచ్చు ఇది శరావము సంస్కృతంలో అంటే మూకుడు సో ఇది ఘటము ఇది ఆది శబ్దం చేత శ ఈ ఘటాది సంస్థానంలో ఏవైతే ఈ ఆకారములు ఏవైతే ఉన్నాయో ఇవి అసత్ అసత్ అంటే కనబడివే గాని ఉన్నవి కావు అంటే ఘటము ఉన్నదిని కాదు ఘటం అసత్ నిత్య ఎలాగండి ఘటం మిథ్యేవిటండి అంటే ఆయన అంటారు చక్షుషా నువ్వు కంటితో నిరూపించు నిరూపించడం అంటే పరిశీలించు నువ్వు కంటితో పరిశీలించు పరిశీలిస్తే పరిశీలించకుండగా ఇది ఘటం అనేస్తే ఇది ఘటం మీకు ఎలా తెలిసింది అసలు అది నాకు ఇది ఘటము ఎలా తెలిసింది ఎప్పుడు ఈవేళ తెలిసిందా ఇంతకు ముందే తెలుసా ఇంతకు ముందే తెలుసు అసలు ఈవేళ ఎందుకు తెలిసిందంటే ఇంతకు ముందు తెలుసు కాబట్టి ఈవేళ తెలిసింది అది కూడా ఉంది నిజమన్నా ఇంతకు ముందంటే ఎప్పుడు తెలిసిందంటారు ఇంతకు ముందంటే ఎప్పుడు ఎప్పుడు నిన్న పోనీ లాస్ట్ ఇయరా టూ థౌజండ్ త్రీయా మరి ఎప్పుడు ఎప్పుడు అంటే మీ మీ వయస్సు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్నప్పుడు తెలుసు కొనాలనుకోవచ్చా మీ వయస్సు నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఇది ఘటం అని ఎలా తెలిసింది అమ్మగారు చెప్తే తెలిసింది అమ్మగారు శాస్త్రాన్ని అధ్యయనం చేసి పరిశీలించి చెప్పారా లేకపోతే ఉడికి కర్ణాకర్ణిగా చెప్పారా కర్ణాకర్ణిగా చెప్పారు ఆ ఆ అమ్మగారు పాపం వెర్రిమ్మగారు ఆవిడికి తెలుసు లేదో ఆవిడ చెప్పారు అంతేకాని ఆవిడేవారి బాగా పరిశీలించి నిరూప్యమానం అలా చేసామని చెప్పారా లేదు ఆవిడెందుకు చెప్పారంటే ఆవిడ అత్తగారు దీన్ని ఘటం అన్నారు కనుక ఆవిడ ఘటం అన్నారు లేదా కొన్ని ఆవిడ అత్తగారు కాకపోతే కొన్ని ఆవిడ అమ్మగారు ఇది ఎవడూ పరిశీలించి దీన్ని ఘటం అనలేదు మీరు పరిశీలించి ఘటవం లేదు ఎవరో మాట అలాంటి పట్ట మీరేం పరిశీలన చేసే ఘటవం లేదు ఏదో ఇద అందరూ ఘటన అంటున్నారు కాబట్టి మీరు ఘటమన్నారు మరి అది సత్యం సత్యం అంటే అలా ఉంటుందా సత్యం యొక్క పరిస్థితి అదే పరిస్థితి సత్యం అంటే నిరూప్యమానం నేను మిమ్మల్ని మాట్లాడుగుతా చెప్పండి ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నా దీన్ని పట్టుకున్నా ఘటన అసత్తు కదా దీన్ని పట్టుకున్నా ఇప్పుడు నేను మట్టిని పట్టుకున్నానా లేక మరో దాన్ని పట్టుకున్నానా మట్టిని పట్టుకున్నా తెలుస్తూ ఉంటుంది ఇది మట్టి నేను తెలుస్తూ ఉంటుందండి అదే మెటల్ ఉందనుకోండి మెటల్ అయితే చల్లగా తగులుతుంది ఇదైతే ఓ మోస్తరు కదా తెలిసిపోతుంది కదండి ఇది మట్టిని పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పట్టుకున్నది ఏమిటి మట్టి చూస్తున్నది ఏమిటి దీంట్లో కాఫీ తాగాను అనుకోండి కాఫీ తాగితే కొంచెం మట్టి వాసన వేస్తుంది కదా మట్టి వాసన వేస్తుంది కాబట్టి రుచి చూసింది ఏమిటి రుచి చూసింది ఏమిటి మట్టి ఇది చెప్పండి నాకు మీరు మీరు చాలా బుద్ధిమంతులు నాలుగు దీని మీద పెట్టానని పెట్టట్లేదు నేను ఎంగిల్ చేయకూడదు కదా సో నాలుగు పెట్టాను అనుకోండి నా నాలుగుకి రుచి వస్తుంది ఏ రుచి వస్తుంది మట్టి రుచి వస్తుందా కుండ రుచి వస్తుందా బస్ ఏమండి తర్వాత ఇంకేముంది వాసన చూశాను అనుకోండి మట్టి వాసన వేస్తుందా కుండ వాసన వేస్తుందా మట్టి వాసన వేస్తుందండి ఇప్పుడు వేస్తుంది కూడా ఇది మట్టి వాసన వేస్తుంది ఏమండ తూకం వేసాను అనుకోండి వంద గ్రాములు ఈ వంద గ్రాములు ఏమిటి మట్టే కుండా అంటే చూస్తే మట్టి చూసి ఇది మట్టి ఇదేమిటిది మట్టి సౌండా లేకపోతే కొండ సౌండా మట్టి కుండ సౌండ్ అంతే కదా మట్టి కుండ సౌండ్ అంటే మట్టి వల్ల వచ్చిన సౌండ్ అలాగే మెటల్ కుండ సౌండ్ వేరే ఉంటుంది అది మెటల్ సౌండ్ అది ఇది కుండే అది కుండే కొండ సౌండ్ అనుకోండి సపోజ్ ఇది కొండ సౌండ్ అనుకోండి అప్పుడు మెటల్ కుండలో కూడా ఇదే సౌండ్ ఉండాలి బికాస్ అది కూడా కొండే కనుక అవునా కాబట్టి ఇది కొండ సౌండ్ కాదు ఇది కొండ సౌండ్ అయితే అది కొండే కనుక ఇదే సౌండ్ దానికి ఉండాలి లేదుగా ఆ సౌండ్ మారిపోయింది కాబట్టి కొండ సౌండ్ కాదు ఇది ఇది మట్టి సౌండ్ ఇది మట్టి కొండ సౌండ్ అది మెటల్ కుండ సౌండ్ వేరే కాబట్టి సౌండ్ చెబితో తెలిసేది మట్టి కంటితో చూసేది మట్టి నాలుగుతోటి రుచి చూసేది మట్టి ముక్కుతో వాసన చూసేది మట్టి చేత్తో స్పృశించేది మట్టి తూకం వేసింది మట్టి ఇంకేమిటి కొండ ఎక్కడి నుంచి వచ్చింది షేప్కి మీరు పెట్టుకున్న పేరు కొండ కొండన్నది షేప్కి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 ఇది మట్టి ఇది కుండ అని ఖచ్చితమైన విభాగంగా మట్టి కంటే సపరేట్గా మీకు కుండ తెలియబడుతోందా లేదు అనుపలబ్ద మట్టి కంటే తూకం వేస్తే మట్టి తూకం మట్టి బరువు కంటితో చూస్తే మట్టి తెలియబడుతుంది చెవితోటి శబ్దం వింటే మట్టి యొక్క శబ్దం వస్తుంది సో ఈ విధంగా ఇంద్రియములతో మీరు దాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఇంద్రియంలో అంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నప్పుడు మీరు మట్టిని తెలుసుకుంటున్నట్టు అయిందే కానీ మట్టి కంటే భిన్నంగా కుండా అనే వస్తువుతో ఒక దాన్ని మీరు తెలుసుకున్నట్టు కాలేదు కాబట్టి ఇక్కడ సత్ అసత్ ఇప్పుడు మట్టి అంటే ఇది మట్టి ఇది మట్టినా ఇది ఇది కుండా కుండ కదా ఇప్పుడు దీంట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి వస్తువులు ఒకటి ఉందా రెండున్నాయా ఒకటే కదా ఉంటా ఇప్పుడు ఈ ఒకటి మట్టా కుండ ఏదో ఒకటి చెప్పండి మరైతే కొండ ఏమిటి అసత్ కనబడింది కొండ కనబడుతోంది మట్టి ఉంది ఈ కనబడే కొండ ఎన్నటికీ ఉన్నది కాజాలదు జార విడిచాను లేకుండా పోతుంది పిండి అవుతుంది కుండ లేకుండా పోతుంది కానీ మట్టి లేకుండా పోదు ఆభావో విద్యతే సతహ మట్టి సత్తది అది లేకుండా పోదు ఈ కుండ ఇది కనపడమే కానీ అది ఉండే ప్రసక్తే లేదు అసలు నిజానికి ఫిజిక్స్ ప్రకారం కూడా ఒకటి ఉంది అని మనం ఎప్పుడు చెప్తామంటే దానికి ఎంతో కొంత మాస్ ఉన్నప్పుడు ఉంది అని చెప్తాం ప్రోటాన్ ఉంది అన్నారు ఎందుకంటే దాని బరువు ఎంత అని అడిగారు వెంట సో దాని బరువు ఎంత అని చెప్తే అది ఉన్నట్టు వెలక్ట్రాన్ ఉంది అన్నారు అంటే ఎలా చెప్పగలవు దాని బరువు కట్టా మేము దాని బరువు వన్ బై ఏదో అలా ఉందో నెంబరు ఆఫ్ ప్రోటాన్ ప్రోటాన్లో పదిహేను వందల బరువు దాని తక్కువ తక్కువ తక్కువ ఎంత తక్కువైనా తక్కువైనా ఉంది ఎలక్ట్రాన్కి బరువు ఉంది సో కాబట్టి బరువు ఉండాలి మాస్సు ఉండాలి కాబట్టి ఇప్పుడు మట్టి బరువు వంద గ్రాములు అయితే కొండ బరువు ఎంత కుండకి బరువులేదు సో కొండ బరువు జీరో మట్టి బరువు వంద గ్రాములు కుండ బరువు జీరో సో కాబట్టి కుండ కనబడి మాత్రమే కానీ ఉన్నది కాదు ఉన్నది లేకుండా పోదు మట్టి లేకుండా పోదు ఇది కథ సరే మట్టి కొండ అయిన తర్వాత దీని సత్యం ఏమిటంటే దీని దార్ష్టాంతికమేమిటంటే ఆత్మ చైతన్యము తెలివి ఏది గలదో మట్టియే ఆకారం మారి కుండ అయిపోయింది ఆ కుండాకారం పోయి మరొకటి ఏదైనా అవ్వచ్చు అలాగే మీ హృదయంలో చైతన్యం ఉంటుంది అది ఒక ఆకారంలో ఒక వికారం ఆకారం వికారం అంటారు ఎందుకంటే దానికి ఆకారం ఉద్దే కాదుగా ఒక వికారంలో దాని ఎందు వచ్చిన ఒక వికారం పేరే సుఖం దాని ఎందు వచ్చిన మరి వికారం పేరు దుఃఖం ఈ వికారం అన్నది అసత్యము వికారము హిస వికారం అసత్యం ఎందుకని వ్యభిచర సుఖమును మీరు అనుకున్నది వచ్చిపోతుంది దుఃఖమును మీరు అనుకున్నది వచ్చిపోతుంది ఈ వచ్చిపోయే సుఖ దుఃఖాలు సత్యం అని మీరు మీకు ఆత్మ తెలియబడదు ఎప్పుడైతే వచ్చిపోయే సుఖ దుఃఖాలు మిథ్య ఏ ఇప్పుడు ఎలా అయితే కొండ మిథ్య తెలిస్తే మట్టి సత్యం తెలుస్తుంది అలాగే వచ్చిపోయే సుఖ దుఃఖాలు తెలిస్తే వీటి మూలంలో ఉన్నటువంటి చైతన్యమే సత్యము తెలుస్తుంది మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆత్మయే సత్యం కానీ ఆత్మయందు ప్రకటమయ్యేటువంటి సుఖ దుఃఖానుభవములు పోయేవి మిథ్య కనబడే వేధాన్ని యథార్థం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఈ సంసారం యొక్క బంధము తేలికగా సడలిపోతుంది ఇది సత్తామీమాంస మీకు ఉత్సాహం ఉన్నట్లయితే అంటే ఎలాగో కొంతమంది ఎలాగో వస్తారు మామూలుగా జనరల్గా నాకు ఇలా చెప్పడం అలవాటు నాకు వ్యతిరేక భావం లేదు అందరూ వెల్కమ్ మీకు నిజంగా ఇంకా ఈ సత్తామీమాంసే కొనసాగుతుందండి నెక్స్ట్ రాబోయే పాఠం కూడా దీన్ని ఇప్పుడు ఈ బయట ఉన్న దాన్ని బుద్ధిలో ప్రవేశపెడతాం సో బుద్ధి సద్బుద్ధి అసద్బుద్ధి సత్ అసత్ నుంచి సద్బుద్ధి అసద్బుద్ధి ఇంటర్నలైజ్ చేస్తాం చేసి దాని మీద మీమాంస ఇంకా ఉన్నది ఈ రకం మీమాంస ఇంకా ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ఉన్నట్లయితే మళ్ళీ ముప్పయో తారీఖు శనివారం అయిందా ముప్పై శనివారం అయింది ముప్పై శుక్రవారం ఓకే ముప్పై శనివారం నాడు మళ్ళీ గీత క్లాస్ ఉంటుంది ఆ వేళ అంటే ఈవేళ శనివారం రాబోయే శనివారం నేను ఊళ్ళో లేను దాని అర్థం అది ఆ పై శనివారం నేను ఊళ్ళో ఉంటాను సో రాబోయే శని ఆదివారాలు గీత క్లాసు లేదు ఆ రాబోయే శని ఆదివారం శనివారం ఆదివారం రాబోయే శని ఆదివారాలు గీత క్లాసు లేదు ఆ పై శని ఆదివారాలు గీత క్లాసు ఉంటుంది నెంబర్